పదిహేడవ అధ్యాయం ఏడవ మైలురాయిలో హత్య తిరుమల కొండకు వెళ్లే కాలిబాటలో పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదిలో ఒక స్త్రీ హత్య జరిగింది ఈ వార్త వినగానే టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నేను హుటాహుటిన హత్యా స్థలానికి చేరుకున్నాను కొండకి నడిచి ఎక్కడం అనేది అనాదిగా శ్రీవారి పాదర్శనం కోసం భక్తులు అనుసరిస్తున్న పథం శ్రీనివాసుని మీద భక్తితో నెలలు సంవత్సరాల తరబడి ముడుపులు కట్టుకుని ఎన్నో మైళ్ల దూరం నుంచి రైళ్ళనో బస్సులోనో తిరుపతికి వచ్చినా అక్కడి నుంచి మూటామూల్యాన్ని ఎత్తనబెట్టుకుని మూడు వేల రెండు అడుగులు ఎత్తున్న తిరుమల కొండలో శ్రీవెంకటేశ్వరుని చేరుకునేదాకా గోవిందా గోవిందా అనుకుంటూ ఆ స్వామి స్మరణతో నడకలో కష్టాన్ని మరచిపోతూ తొమ్మిది కిలోమీటర్ల దూరం భార్య పిల్లలతో ఆపు పడుతూ భక్తులు నడిచి మార్గంలో ఈ హత్య జరగటం ఒక్కసారిగా కురిపేసింది వార్త విన్నప్పుడు నిర్ఘాంతపోయాను కానీ హత్యాస్థలానికి వెళ్ళి చూశాక దిగులు పడిపోయాను మనసంతా కకా వికలమైపోయింది ఎందుకంటే కొండకి పాదచారులై భక్తులు వెళ్లే దారిలో ఏడో మైలు దగ్గర జరిగింది సంఘటన చుట్టూ అడవి నడిచే దారిలో ఎగుడు దిగుడు రాళ్ళు రాత్రి అయితే అక్కడ అక్కడ వెలిగే లైట్లు మినహా దారంతా చీకటి చీకటి పడిన తగ్గిపోయే జనసంచారం హత్య అలాంటి ఏ నేరం జరగటానికైనా అనువుగా ఉండే వాతావరణం అక్కడ కనిపిస్తోంది నిజానికి ఇలాంటి హత్యలు దేశంలో ఎన్ని జరగడం లేదు జరుగుతున్నాయి కానీ తిరుమల కొండకి వెళ్లే దారిలో జరగటమేమిటి కొండకి బస్సులు వెళ్లే ఘాటు రోడ్డు నిర్మాణం జరిగిన దగ్గర నుంచి పాదచారుల సంఖ్య తగ్గుతూ వచ్చింది అందుకు ఈ నడిచే దారిలో అభద్రతా వాతావరణం పైగా పగలు ఎండకు కాళ్ళు కాలుతుంటాయి ఈ విషయాన్ని అర్థం చేసుకున్నాక నేను తీసుకున్న మొదటి నిర్ణయం ఏమిటంటే కొండకి నడిచి వెళ్లే దారిలో సదుపాయాలు బాగా పెంచాలి నడిచి కొండకి ఎక్కటం అనేది ఒక విహార యాత్రకు వెళ్ళినంత ఉల్లాసపూరితంగా ఉండేలా పరిసరాలలో మార్పులు తీసుకురావాలి అలా చేయాలంటే ముందు అసలు కాలిబాటలో అవసరాలేమిటో బాగా అవగతం చేసుకోవాలి ఇలా అనుకున్నాక ముందు నేనే కనీసం నెలకు నా కొండకి భార్యా పిల్లలతో నడిచి ఎక్కాలని తీర్మానిస్తాను అలా ఆ మూడు నాలుగు గంటలు కుటుంబం కలిసి ఉంటాం ఇందులో పుణ్యం పురుషార్థం కలిసి కదా వీలైనప్పుడల్లా అలా నడిచి వెళ్తూనే ఉన్నాం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ హోదాలో నేను నడుస్తున్నాను కనుక నాతో పాటు లో కొందరు ఇతర అధికారులు కూడా నడిచేవారు క్రమంగా కాలిబాటలో సమస్యలు అర్థమవుతూ వచ్చాయి అందుకు తగినట్లుగా సదుపాయాలను మెరుగుపరుస్తూ వచ్చాం ఎగుడు దిగుడుగా ఉండే రాళ్ల మెట్లన్నీ సరిచేయిస్తూ వచ్చాం దారి పొడవున త్రాగునీటి సదుపాయాన్ని మెరుగుపరిచాం పరిసరాలు మరీ దట్టమైన అడవిలా లేకుండా చేశాం వీలైనంత దగ్గర దగ్గరగా లైటింగ్ ఏర్పాటు చేశాం మధ్య మధ్యలో స్వామివారి నామస్మరణను గుర్తు చేసే బోర్డులు పెట్టాం ఇవన్నీ చేశాక చాలా చేశాము అనుకున్నాను అయినా నేను కొండకు నడిచి ఎక్కినప్పుడల్లా చూస్తున్నాను నడిచి వెళ్లే భక్తుల సంఖ్యలో చెప్పుకోదగ్గ పెరుగుదల లేదు నాకు అర్థం కాలేదు మళ్ళీ అధ్యయనం సాగించాను ఒకసారి నేను కొండకి నడిచి వెళ్తున్నప్పుడు ఒక భక్తుల కుటుంబం ఆయాసడుతూ కొండెక్కుతోంది ముక్కుతో వచ్చినట్టున్నారు కుటుంబ పెద్ద శిరోజ్యాలు గడ్డం నెత్తి మీద మూటలు చంఖలో సంచీలు వెనకాల భార్య చంకలో పెట్టె ఇంకా పెద్ద పిల్లవాడు అనుకుంటాను సంటి పిల్లలాంటి చంకలోను భుజాల మీద మార్చి మార్చి మోస్తున్నాడు ఆ బరువులతో ఎక్కలేక ఎక్కలేక అవస్థపడుతూ వడ్డీ గాసులవాడా గోవింద గోవిందా అనుకుంటూ చెప్తున్నారు చెమకి బక్కుతున్నారు ఆయాస పడుతున్నారు ఆ శ్రమ మర్చిపోవాలని గోవిందుని పిలుస్తున్నారు ఇదంతా శ్రీనివాసుడి దర్శనం కోసమే కదా శ్రీనివాసుడికి వినపడుతుందా ఈ పిలుపు ఇలా అనుకోగానే నాకు అనిపించింది వాళ్ళ ఈ గోవింద నామస్మరణ సామాన్లు మోయటం వల్ల కలిగే శ్రమను మర్చిపోవడం కోసం చేసే ప్రయత్నంగా కాక ఉల్లాసంగా ఉత్సాహంగా భక్తితో చేసే శ్రీనివాసిని అర్చనస్మరణగా ఎందుకు చేయకూడదు అప్పుడు కలిగిన ఆలోచనే నడిచి వెళ్లే భక్తులకు సామాను మూత భారం లేకుండా చేయటం ఆ ఐడియాని వెంటనే అమల్లో పెట్టాను కొండకి నడిచి వెళ్లే భక్తులు తమ సామానంతా కాలిబాట ప్రారంభంలోని అలిపిరి వద్ద టోల్ గేట్లో కానీ సకరాలలో కానీ డిపాజిట్ చేస్తే ఆ లగేజీని టీటీడీ వారే తమ వాహనాల్లో కొండపైకి ఉచితంగా చేరుస్తారు మూడు నాలుగు గంటల తర్వాత భక్తుల కొండెక్కేసరికి అక్కడ వాళ్ళ సామానం భద్రంగా ఉంటుంది నిజానికి గతంలో కొంతమంది భక్తులైతే బస్సులో కొండెక్కి సామాన సంలో పెట్టి బస్సులో కిందకి వచ్చి కొండకి నడిచి ఎక్కేవాడు కేవలం నడిచి ఎక్కామన్న సంతృప్తి కోసం లేదా ముక్కు తీర్చుకోవడం కోసం నేను ఇలా ఉచిత లగేజీ సదుపాయం కల్పించడంతో నడిచే భక్తుల సంఖ్య పెరుగుతూ వచ్చింది అయినా స్త్రీ హత్య జరిగిన రోజు నాలో ప్రారంభమైన అలజడి తగ్గలేదు ఇంకా ఏదో జరగలేదన్న భావన ఇంకా ఏదో మిగిలిపోయిందన్న గిలిపి నన్ను వెంటాడుతూ వచ్చాయి మరోసారి నడిచి ఎక్కేటప్పుడు దారి మధ్యలో ఉండగా అకస్మాత్తుగా వర్షం వచ్చింది నడుస్తున్న భక్తులంతా దగ్గరలో ఉన్న చెట్ల కిందకు పరిగెత్తాయి అక్కడక్కడ గోపురాలు ఉన్నా అవి చాలా దూరంలో ఉన్నాయి నేను అలా తడుస్తూనే ముందుకెళ్తున్నాను ఈ వర్షం ఎప్పుడు వెలుస్తుందో బాలాజీ దర్శనం ఎప్పుడు చేసుకుంటాము అంటూ ఓ భక్తుల గుంపు చెట్టు కింద నిలబడి తడిసి తడవకుండా వస్తపడుతూ చిరాకుబడుతున్నారు వాళ్ళలోంచి ఒకడు శ్రీనివాసుడికి ఒక ఛాలెంజ్ వీసాడు మేము నిజమైన భక్తులమైతే మాకోసం ఒక బుడుగు పంపించవయ్యా బాలాజీ అంటూ అవును నడిచి ఎక్కే భక్తుల కోసం దారంతా గుడుగుమయమే అయితే ఈ ఆలోచన వచ్చిందే తడువుగా నేను టీటీడీ బోర్డులో ఒక ప్రతిపాదన ప్రవేశపెట్టాను ఈ ప్రతిపాదనలు కాలి బాట పొడవునా సిమెంట్ షెల్టర్ ఏర్పాటు చేయాలి బాలాజీ దర్శనం కోసం నడిచి వెళ్లే భక్తుడికి ఎండా వానాల నుంచి శాశ్వత రక్షణ కల్పించాలి ఈ ప్రతిపాదన మా బోర్డు సభ్యులు నవ్వుకున్నారు ఏమిటండి ప్రసాద్ గారు మీకేమన్నా వెర్ర మామూలుగా సాఫీగా ఉన్న రోడ్డు మీద షెల్టర్ వేయడమే కష్టం ఎగుడు దిగుడుగా ఉన్న ఎనిమిదిన్నర కిలోమీటర్ల తిరుపతి లోకి సిమెంటు ఇస్కా ఎలా మోసుకెళ్తారు షెల్టర్ ఎలా కడతారు ఇది జరిగేదేనా అంటూ పరిహాసం చేశారు వాళ్ళ ఉద్దేశం నన్ను వేళాకోళం చేయడం కాదు కానీ అసాధ్యమైన ప్రతిపాదన చేశానన్న అభిప్రాయం నాకు మాత్రం వర్షంలో తడుస్తూ బాలాజీని గొడుగు పంపమని అడిగిన భక్తులే గుర్తొస్తున్నారు భక్తులకు గొడుగు అని బాలాజీ అనుకుంటే అది జరగదా అన్న ఆశ ఆ ఆశతోనే నేను పట్టుదల వదలకుండా బోర్డులో నచ్చజెప్పే ప్రయత్నం చేశాను అనేక సార్లు చర్చ జరిగింది చివరికి బోర్డు ఆమోదించింది మొదటి దశలో అలిపిరి నుంచి శ్రీవారి నామాలు కనిపించే గోపులం దాకా షెల్టర్ నిర్మించడానికి అంతే బాలాజీ భక్తుల కోసం శాశ్వత గొడుగు నిర్మాణం ప్రారంభమైంది కానీ అది ఒక్క రోజులోనే నెలలోనూ పూర్తయ్యే పని కాదు అందుకని ఈ లోపల దీంతో పాటే కాలిబాటలో ఎగుడు ఉన్న మెట్ల ఎత్తు వీలైనంత తక్కువ చేస్తూ రాళ్లన్నీ మళ్లీ పేర్చుకుంటూ వెళ్దామన్నారు బోర్డు ఒప్పుకుంది అది ఆరంభించింది మెడిసిన్ జరివి సాంఘిక సేవలో ఆసక్తితో పనిచేసే డాక్టర్ జనార్దన్ ఆయణ్ణి టీటీడీలో సెక్యూరిటీ విజిలెన్స్ ఆఫీసర్ గా నియమించి ఈ కాలిబాట భద్రతకు శ్రద్ధ వహించమని చెప్పాను అతను చొరవ తీసుకుని ఉత్సాహంగా ప్రతి మైలుకి ఇద్దరు సెక్యూరిటీ గార్డుల్ని ప్రతి షిఫ్ట్ కి ఏర్పాటు చేశాడు పాత లైటింగ్ ఏర్పాట్లు మార్చేసి కాంతివంతమైన కొత్త లైట్లు వీలైనంత దగ్గరగా వేసి దారంతా పరిశుభ్రమైన తునుబండారాలు దొరికేలా చర్యలు తీసుకున్నాను మధ్య మధ్యలో భక్తులు వండుకుని తినటానికి వీలుగా షెల్టర్ల సదుపాయం కల్పించాం దారి మధ్యలో భక్తుల్ని ఆకర్షించడం కోసం కొంత మానసిక కల్పించడం కోసం జింకల పార్క్ ఏర్పాటు చేశాం దారి పొడవునా మ్యూజిక్ సిస్టమ్ పెట్టించే శ్రీవారి భక్తి సంగీత జరి నిరంతరం ప్రవహించేలాగా చేశాం అసంపూర్తిగా ఉన్న గోపురాలు పూర్తి చేశాం అద్భుతం అంతకు ముందు నాలుగైదు మంది నడిచే దారిలో ఇప్పుడు నాలుగు మంది నడుస్తున్నారు ప్రతిరోజు ఇంత చేసినా హత్య జరిగిన నాటి ఆందోళన నాలో తగ్గలేదు ఇంకా ఏదో మిగిలిపోయింది ఇంకా ఏదో జరగలేదన్న చింత నన్ను వెంటాడుతో మరోసారి కొండ మీదకి వెళ్తూ నడిచి వచ్చే భక్తులు క్రింద డిపాజిట్ చేసిన లగేజీని వారికి తిరిగి అప్పగించే క్లోక్ రూమ్ దగ్గరకు వెళ్ళాను అక్కడి దాకా ఉచితంగా టీటీడీ వ్యాన్లు లగేజీ వచ్చిన భక్తులు అక్కడ నుంచి మళ్లీ వాళ్ళకి సత్రాల్లో రూములు దొరికి ఆ రూములు చేరేదాకా లగేజీ మూసుకెళ్ళడం తప్పడం లేదు దానికోసం ప్రైవేట్ కూలీలు దోకిడి వెంకటేషు అలాంటి పేరే ఏదో ఈ సామాను నువ్వు మోసుకురారా అంటూ ఓ పెద్ద తన కొడుకు లగేజీ అప్పగిస్తుంటే విన్నాను ఇన్ని వేల మంది భక్తుల నుంచి ముడుపుల రూపంలో కోట్లు తీసుకుంటున్న వెంకటేశుడు ఆ మాత్రం లగేజీ మోసే ఏర్పాటు చేయలేడా అనిపించింది అలా అనిపించిన కొద్ది రోజుల్లోనే కొండ మీద ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచిత బస్సులో భక్తులు లగేజీలతో ప్రయాణించే సదుపాయం కల్పించాను ఎవడు కల్పించాడు నేనా ఎక్కడదా ప్రేరణ ప్రతి పదిహేను నిమిషాలకోసారి అలా ఫ్రీ బస్సులు తిరుగుతూనే ఉంటాయి అయినా స్త్రీ హత్య నాటి దిగులు నన్ను పట్టుకునే ఉంది ఇంకా ఏం చేయాలి తెలియదు కానీ ఏదో జరగాలి ఏమిటిది ఎవరు చెప్తారు నాకు స్వామి నీ భక్తుల సేవ కోసం ఇక్కడికి వచ్చాను ఏం చేయాలో చెప్పు చేస్తాను ఏమిటి నాకు ఈ వేదన ఎంతకాలం ఇలా ఒకరోజు ఆ హత్య జరిగిన చోట నిలబడి ప్రార్థన చేశాను ఆ మర్నాడు లేదా దానికి మర్నాడు ఓ అద్భుతం జరిగింది నేను నా భార్య గోతిక పిల్లలు మాధవి సంజీవులతో కలిసి కాకినాడకి కారులో బయలుదేరాను నెల్లూరు విజయవాడ కాకినాడలో నిర్మాణంలో ఉన్న కళ్యాణ మండపాలన్నీ ఇన్స్పెక్షన్ చేసుకుంటూ కాకినాడలో చివరి మధ్యలో చేయాలనేది మా కార్యక్రమం కాకినాడ గౌతిక పుట్టిళ్ళు ఆ రోజు రాత్రి విజయవాడలో బస్సు చేశాం మర్నాడు పొద్దునే బయలుదేరాం నిర్ణీత కార్యక్రమం ప్రకారం పదకొండు గంటలకల్లా మేము కాకినాడ చేరిపోవాలి కానీ రాజమండ్రి చేరేసరికి ఒంటి గంట అయింది పిల్లలకి రాజమండ్రిలో గోదావరి పుష్కరాల కోసం టీటీడీ స్నానాల ఘాట్ కడుతున్నాను ఆ ఇన్స్పెక్షన్ ఎంత త్వరగా అమ్మవించుకున్నా భోజనం వేళ దాటిపోయింది కాకినాడలో మా కోసం మామగారి కుటుంబం ఎదురు చూస్తూ ఉంటుంది కాబట్టి సహజంగానే గోపిక చాలా అసహనంగా ఉంది సరే సరే వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం అంటూ డ్రైవర్ని పోనీవయ్యా అంటున్నాను అలా అలా పెద్దాపురంలోంచి వెళుతుంటే అక్కడ పన్నెండు అడుగులు ఎత్తున్న ఒక ఆంజనేయ స్వామి విగ్రహం కనిపించింది డ్రైవర్ కార్ ఆపు అన్నాను ఏదో అనిర్వచనీయమైన దివ్యశక్తి నన్ను ఆ విగ్రహం వైపు ఆకర్షించింది అప్రయత్నంగా కారు దిగి ఆ విగ్రహం వైపు నడిచాను ఆశ్చర్యం అప్పటిదాకా చెర్రు ఆడుతున్న ఓపిక కూడా నాతో పాటే ఆ విగ్రహాన్ని చూస్తూ ఆ అందానికి ముచ్చురాలైపోయి ఎంత బాగుందో కదండి అనకుండా ఉండలేకపోయింది ఊ ఏం సౌందర్యం ఏం వర్చస్సు క్రమంగా మనసులో ఏదో మూల వెతుకుతున్నదేదో దొరుకుతోందన్న భావన తాలూకు ప్రకంపనలు అదేమిటో తెలియటం లేదు కానీ అప్పటికప్పుడు ఈ విగ్రహం చేసిన వ్యక్తి గురించి ఆరా తీశాను అతని పేరు తోగు లక్ష్మణస్వామి అతను పెద్దపురం సమీపంలోని ఓ కుగ్రామంలో ఉంటాడట గోపిక ఈ కళాకారుణ్ణి ఇప్పుడే చూడాలనుందయ్యా సంశయిస్తూనే అన్నాను పదండి చూద్దాం అంటూ నాకన్నా ఉత్సాహంగా గోపిక చొరవ తీసుకుంది మరుక్షణంలో మా కారు ఆ గ్రామాన్ని వెతుక్కుంటూ బతుకుల రోడ్డులో మరో గంట ప్రయాణం చేసింది అక్కడ చిన్న గుడిసులో యాభై ఓపడిలో ఉన్న లక్ష్మణస్వామి విగ్రహాలు చేసుకుంటున్నాడు అంత మధ్యాహ్నం వేళ ఎండలో వచ్చిన మమ్మల్ని చూసి ఆశ్చర్యపోయాడు లక్ష్మణస్వామి పెద్దాపురంలో మీరు చేసిన హనుమాన్ విగ్రహం లాంటి విగ్రహాలు తిరుపతిలో కూడా పెట్టించాలంటే మీరు అక్కడికి వచ్చి చేయగలరా మీరెవరు నేను టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ని లక్ష్మణస్వామి ఆనందానికి అవసరం లేవు శ్రీరాముడే ఒక దూతను పంపించి నేనిక్కడున్నాను రావయ్యా అంటే లక్ష్మణుడు ఎంతటి గౌరవ ప్రపత్తులతో ఎగిరి గంతేస్తాడో అంతటి ఉద్వేగంతో సంభ్రమాశ్చర్యాలతో పొలించబోయాడు లక్ష్మణస్వామి కానీ అతను ఎన్నడూ ఆ పరిసర గ్రామాలు దాటి బయట ప్రపంచంలో విహరించిన నాగరికుడు కాడు అందుకే అతను తన ఇద్దరు సహాయకులతో కలిసి తిరుపతి వచ్చి ఉండటానికి మాకు కావాల్సిన విగ్రహాలు చేయడానికి ఏర్పాట్లు నేను స్వయంగా చేస్తానని హామీ ఇచ్చి కార్యక్రమా క్రమంగా మనసు స్థిరతపడుతోంది మా భోజనాలు ఆ రోజు సాయంత్రం ఐదు గంటలకు అయ్యాయి కాకినాడలో తిరుపతికి తిరిగి రాగానే అంకిత భావంతో పనిచేసే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వైహాసనాచారిని అసిస్టెంట్ ఇంజనీర్ బెల్లం వెంకట్రామయ్యని పిలిపించి లక్ష్మణస్వామికి కావలసిన ఏర్పాట్లు చేసే బాధ్యత అప్పగించాను లక్ష్మణస్వామికి నేను అప్పగించిన మొదటి బాధ్యత అప్పటికి నిర్మాణం పూర్తిగా వస్తున్న అడ్మినిస్ట్రేషన్ భవనం హుజూర్ ఆఫీస్ ముందు ఆవరణలోని పార్కులో పెద్దాపురంలో నేను చూసిన ఆంజనేయ స్వామి విగ్రహం కన్నా పెద్ద విగ్రహ నిర్మాణం తో విగ్రహం నిర్మించి దానికి ముజాయికి పోత పోయడం ద్వారా దీర్ఘకాలం నిలిచేలా చేయడం లక్ష్మణస్వామి విధానం ఎంత పెద్ద విగ్రహం చేసినా వేలాడే జలపాల వంటి అతి సూక్ష్మమైన భాగాలను కూడా అత్యంత సహజంగా కళాత్మకంగా రూపొందించడం లక్ష్మణస్వామి నైపుణ్యంలో విశిష్టత ఇంకా గరుడాద్రి అంజనాద్రిలకు తగినట్లుగా గరుడ ఆంజనేయ విగ్రహాలు కూడా చేయమని పూర్వం గరుడాద్రి అంటే క్రింద అలిపిరి నుంచి పైకి చూస్తే కనిపించే కొండ మరి అంజనాద్రి ఎక్కడుంది తెలియదు కానీ చేసేయండి త్రావచ్చుద్దాం అన్నాను ఈ పనులు తిరుపతిలో జరుగుతుండగా రోజు నేను తిరుమలకు నడిచి వెళుతున్నాను యథాలాపంగా ఏడో మైలు రాయి దగ్గర గతంలో హత్య జరిగిన చోట ఆగిపోయాను మళ్లీ పాత వ్యధ పైకి తన్నుకొస్తోంది ఏదో సమాధానం కనిపిస్తున్నట్లే అనిపిస్తోంది కానీ అదేమిటో తెలియటం లేదు గట్టిగా కళ్ళు మూసుకుని ధ్యానం చేసుకున్నాను నా కళలో మెదిలిన ఒకే ఒక రూపం పెద్దాపురం ఆంజనేయస్వామి ఓహ్ దొరికిపోయింది పరిష్కారం ఆనందంతో ఎగిరి గంతేయాలనిపించింది పదేళ్ల కుర్రాడిలా ఉత్సాహంగా ఉరకలు వేయాలనిపించేలా నాలుగు అణు అణువు స్పందించింది ఆ తర్వాత పండితులతో చర్చిస్తే చెప్పారు భవిష్య పురాణం మాతంగముని ఆదేశాల మేరకు అంజనాదేవి కేసరి నారాయణగిరికి వచ్చి పన్నెండేళ్లు తపస్సు చేశాక వాళ్ళకి కలిగిన సంతానమే ఆంజనేయ స్వామి ఆలస్యం చేయకుండా లక్ష్మణస్వామికి ఏడో మైలు దగ్గర ఆ స్థలాన్ని చూపించాం ఆ ప్రకృతి అందాలకి ప్రవశించిపోయాడు లక్ష్మణస్వామి అయ్యా ఇంత సుందరమైన కొండ మీద భక్తులకు అండగా ఉండే హనుమాన్ విగ్రహాన్ని నా శక్తినంతా ధారపోసి రూపొందిస్తాను నా జన్మ సార్థకం చేసుకుంటాను అన్నాడు లక్ష్మణ భక్తి భారవశంతో అలా అతని కళాత్మక హస్తాల నుండి జాలువారిందే ఇప్పుడు ఏడో మైలు రాయి దగ్గర భక్తులు చూస్తున్న ఎత్తైన ఆంజనేయ స్వామి విగ్రహం ఇంకా విచిత్రం ఏమంటే నాకు స్ఫురించిన ఆ స్థలంలోనే కార్లు వెళ్లే ఘాట్ రోడ్డు కాలి బట్ట కలుస్తాయి అంటే తిరుమల కొండ మీద శ్రీనివాసు దర్శించడానికి భక్తులు ఎలా వెళ్ళినా దారిలో ఏడో మైలు రాయి దగ్గర అంజనే పుత్రుడి దర్శనం అనివార్యం అలా పంతొమ్మిది వందల ఎనభైలో అక్కడ భద్రాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట జరిగాకే హత్య జరిగిన నాటి నుంచి అంతకాలం నన్ను వెంటాడిన బిలిపి వేదన మటుమాయమైపోయాయి బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్ భవే తిరుమల ఆలయం చేరుకునే దారిలో ఉన్న వెంకటాద్రి గరుడాద్రి శేషాద్రి అంజనాద్రి వృషభాద్రి నారాయణాద్రి ఆనందాద్రి సప్తగిరుల మీద అలాంటి ఏడు విగ్రహాలు ఆయా రూపాలతో ఏర్పాటు చేయాలని కోరిక ఉండేవి కానీ